ప్రభా పరిధర గొప్పదేవేసే మీకు వందనాలు ప్రభావ మీ నామం మహిమార్దమయ్యే చేసుకునే ఈ జీవితాలని ప్రభావం ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభావ ఆన్లైన్లో బిడ్డలని ప్రభా ఆన్లైన్ లో త్వరగా వచ్చేలా మీరు సహాయపడండి రప్పించండి ప్రభావ మీ నామం మహిమ పరిచాల అనేక వాక్యాలని ప్రభావం మాకు బయలుపరుచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావం మీ సత్యంలో సంపూర్ణంగా నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ వందనాలు అయ్యా వందనాలు అయ్యా ఇక తండ్రి ప్రభా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సయా మీకు వందనాలి ప్రభా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభావం మీరు తప్పించి ప్రభ మీ నామం మహిమార్గం నడిపిస్తున్న ప్రభా మీ ప్రభావం మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభావ గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ తద్వారా మీరు మహింపొందండి ప్రభా వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడండి ప్రభా అనేకులను ప్రభా మేము రక్షణ మార్గంలో నడిపించాలి ప్రభా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క వెలుగులో ప్రభా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క సత్యంలో ప్రభ అనేకులను ప్రభ మేము నడిపించాలా అనేకులను ప్రభ యొక్క రుచిని చూపించి ప్రభం మీ నామంని మైమపరచడానికై వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకునేలా ఉన్నాం మేము వాళ్ళని ఆకర్షింపాలా మీ తట్టు ప్రభ మీ తట్టు ప్రభ మేము అలాంటి అలాంటి మనసు మాకు దయచేయండి నిర్లక్ష్యంగా జీవించడానికి వీలేదు ప్రభావం సంపూర్ణంగా మీలో బలపడాలా సంపూర్ణంగా ప్రభం చురుకైన ఆత్మచేత ఈ లోకంలో విజృంభించేసి ప్రభ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 శాశ్వతమైనదినీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా మరువలను నీదునా నీదు నాం మరుపురాని కృపా మరపురాధి నీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా పాపికి విడుదలా నీవు చూపిన ఈ కృపా పరమునా చేర్చుటా నీవు చూపిన ఈ కృపా పాపికీ విడుదలా నీవు చూపిన ఈ కృపా పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృపా ఆత్మదేవుడ నీ కృపా ఆరాధ్య దైవమనీ ఆత్మదేవుుడీ కృపా ఆరాధ్య దమని కృపా సంపూర్ణమీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమయ కృపా శాశ్వతమైనది నీ కృపా విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా తేజో వాసుల వాక్యము నందు చేర్చుటేని కృపా విద్యలేని PAMARULAKU NEEVU CHOOPINAY KRIPAPA TEJO VASULA VAKYA MUNANDU చుటే కృపా ఆత్మదేవు కృపా ఆరాధ్య దమని కృపా ఆత్మదేవు కృపా ఆరాధ్య దమని కృపా సంపూర్ణమీ నీ కృపా శాశ్వతమయ నీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనది నీ కృపా నీదు నామం మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపాయనా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా నీకు వర్ణాలు ఇస్తయ్య ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నది కానీ నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రభావా మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే నోటి ద్వారా తలంపుల ద్వారా ప్రవర్తన పాపం చేసే ప్రభావ మీరు క్షమించమని ప్రధిష్టమైన ఎందుకంటే మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామునైనా ఓ ప్రభావ మా పాపములు మా దేశము చేసిన పాపములు ప్రభావ మా పాపములు అన్నింటిని మేము ఒప్పుకుంటాం మీ సన్నిధిలో ప్రవ్వామించండి కనికెరం చూపించి ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపచ్చమని ప్రాదిష్టమైన మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా పరిశుద్ధితో లేకుంటే మీ సన్నిధిలో మేము నిలబడలేము ప్రవ్వ కాబట్టి మమ్మల్ని పరిశుద్ధ పచ్చండి నూతనంగా అభిషేకించండి ప్రవ్వా పడాలని మీరు మైంప వాక్యం ద్వారా మీ మాతో మాట్లాడాలి బలపచ్చమని మేము ఈ చివరి కాలంలో ప్రభ మీ వరకు జీవించాల ప్రవ్వ మీరే మాతో మాట్లాడే మమ్మల్ని ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వ ఎక్కడ చూసినాం భయంకరమైన కాలం ప్రవ్వా కోత విస్తారం ఉంది పని వారు కొద్దిగున్నారు నైనా ఎంతో మంది ప్రభావ అబద్ధ బోధల్లో పడి ఈ చివరి కాలంలో అబద్ధ బోధలు వస్తే మీరు నా తన్ని అపాయకరమైన కాలాలు కూడా మీరు చెప్పినారు ప్రవ్వ కాబట్టి ఈ అపాయకరమైన కాలాలు ఇవన్నీ కాబట్టి ఈ కాలంలో మేము ఎట్లా జీవించాలా మరియు విశేషంగా ఒక పని కొరకు మమ్మల్ని లోకంలో తీసుకొచ్చినది మేము ఎట్లా కొనసాగించుకోవాలా ఎట్లా ప్రోత్సహించాలా అలాంటి సేవలకు మీరు నడిపించండి వాక్యం మీరు మాతో మాట్లాడి మనం బలపచ్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టానం తండ్రియూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో ఇక్కడ మన ప్రభు ఎంతో శిష్యులు ఉన్నారు అక్కడ ఎంతో ఉన్నారు అక్కడ శతాధిపతులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ అయితే ఈ ఐదు రొట్టెలు ఉండి చేపలు పంచినప్పుడు కూడా యొక్క సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా తొమ్మిదో మొత్తం చూసినప్పుడు తొమ్మిదో ఏం చెప్తుందంటే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తి తర్వాత అధికారము రోగములను స్వస్థపరుచు వరములను వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించకును రోగులను స్వస్థపరచకును వారిని పంపెను కాబట్టి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఇది ఏంది అంటే ఏసు ప్రభు పిలిచిండు అంటే పిలుపుకి సంబంధించింది కదా ఆయన పన్నెండు మంది శిష్యులు పిలిచిండు పిలుపు అర్థం చేసుకోవాలా దేవుని పిలుపు కలిగిన వాళ్ళు ఎట్లా జీవించాలా వాటి అంశం ఇంగ్లీష్లో నాకు తెలియదు కాబట్టి ఆయన పిలుపులో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా అనే విషయము దేవుడిను ఆయన ఎందుకు పిలిచిండు ఎన్ను మనం అర్థం చేసుకోవాలా అయితే దేవుడు ఏం చేస్తుంటే ఆయన పిలుస్తున్నాడంట పిలిచిస్తుండే అధికారం ఇది చాలా బాగుంది కదా పిలుస్తుండ్రు ఎవరైనా ఒట్టిగా పిలిచిస్తారు ఎవరైనా మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి ఎవరైనా పిలిచిస్తారా ఒకవేళ వాళ్ళు పిలిచి ఇచ్చిండ్రంటే వాళ్ళు మన పట్ల ఎంతగా ప్రేమ చూపిస్తేనే పిలిచిస్తారు కదా కాబట్టి ఒకసారి ఎంటబడ్డ కూడా ఏం ఈ కానీ యేసు ప్రభు తన శిష్యుని పిలిచి వాటి ఆ దయ్యముల మీద సమస్తమైన దయ్యముల శక్తి మీద దయ్యముల శక్తిని దయ్యం మీద శక్తి అంటే సమస్త దయ్యాలని అంటే మనం ఊహించుకోండి సమస్త విధంగా దయ్యలు అంటే రకరకాల మీద దయ్యాలు ఉన్నాయినట్టు వాటన్నిటి మీద అధికారము రోగు మీద అధికారం అంటే ఆ పవర్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ ప్రార్థనలు చేసినా కానీ దేవుడు నీకు ఈలింగిక్స్ అన్ని అక్కడ రివీల్ అవుతున్నప్పుడు స్వస్థత పొందుతుంటారు బంధకాల నుంచి వరలు ఉంటారు కాబట్టి ఆయన పిలిచి ఇవన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన పిలుపులో ఉన్న మనము మనకు ఆ అధికారం అంతా దేవుడు మనకి ఇచ్చాడు పరిశుదాత్మ అభిషేకం ఇచ్చిండు కృపావరాలు ఇచ్చాడు అవన్నీ ఇచ్చిండు కానీ ఆ పిలుపును మనం ఎట్లా కొనసాగిస్తుంటున్నాం మనలో మనమే ఉండి అందులో ఆనందిస్తున్నామా ఇతరులు కూడా ఆనందంలోకి నడిపించి ఇతరులు కూడా ఆ ప్రకటించి వాళ్ళని కూడా ఆత్మీయ జీవితంలో బలపరిచి వాళ్ళ ద్వారా అలాంటి కార్యాలు జరగాలని మనం ఆశపడుతున్నామా కాబట్టి ఈరోజు బలమైతే ఏంటంటే అదే విధంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నిజంగా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలా అనే విషయంలో ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇరవై మరియు ఆయన వారి మరియు ఆయన అందరితో ఇట్లా నేను అంటే అందరూ అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా శాస్త్ర పరిచయలు ఉన్నారు ఐదు రొట్టెలు చేపలు తిన్న వాళ్ళ జనస గొప్ప జనం ఉంది ఉంది కాబట్టి ఈ వాక్యము అందరితో దేవుడు చెప్తున్నారు అందరితో ఇట్లా నేను ఏమన్నాడు ఆయన ఎవడైనా నన్ను వెంబడింపగోయ్యాడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను ఇది పాయింట్ అన్నట్టు ప్రతి దినం ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన వెంబడిస్తున్నాం కదా శిష్యులు కూడా వెంబడిస్తున్నారు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్న అక్కడ పర్టికులర్ గా స్ట్రైట్ చెప్పాలంటే అక్కడున్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు కానీ అక్కడున్న వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ శిష్యులు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పిలుపులో ఉన్నారు కాబట్టి పవర్స్ ఇచ్చిండు ఆ పవర్స్ బుకున్న వాళ్ళు ఎట్లాంటి ఎట్లా ముందుకు పోవాలనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు దేవుడికి అన్ని గిఫ్ట్స్ ఇచ్చిండు కదా కృపర ఇచ్చిను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నావు ప్రార్థన చేస్తే మీటింగ్స్ పెడితే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు తెలుతున్నాయి అవన్నీ దేవుడు ఇచ్చిండు మంచిదే కానీ ఇచ్చిన వాటిని నిజంగా మన వాటిని మనం రివీల్ చేస్తున్నాం ఇతర జీవితాలు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకంటే ఆయన ఎంబడించే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మనందరూ ఆయన ఎంబడిస్తున్నారు ఈ లోకంలో చర్చ్ సిస్టమ్ ఎన్నో చర్చలు ఎన్నో ప్రాంతాల్లో రకరకాల చర్చలు ఉన్నాయి ఏమన్నా కావచ్చు ఏ చర్చన్నా కావచ్చు కానీ అందరూ ఆయన ఎంబడిస్తున్నారా లేదా ప్రతి ఒక్కరు ఏంబడిస్తున్నారు కానీ ఎంబడించే వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది ఒక కండిషన్ చెప్తుండ అక్కడ ఏంటంటే నిజంగా ఆయన ఎంబడించే ఎట్లా ఉంటారు అనే విషయం అక్కడ చెప్తున్నట్టు నన్ను ఎంబడిస్తేవన్నా తను ఉపేక్షించుకోవాలంట అంటే తృణీకరించుకోవటం అంటే నీకు ఎలాంటి నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నిన్ను నువ్వు తృణీకరించుకోవాలా అంటే నీ జీవితాన్ని అట్లా ప్రభు కొరకు దారం దారబ్యాలా త్యాగం చేసుకోవాలా ఇంకా చెప్పాలంటే ప్రాణారూపంగా నువ్వు పోయాలా నీ ప్రాణము పొయ్యాలా అంటే నీ జీవాన్ని ఇతరులకు పొయ్యటం అన్నట్టు ప్రాణార్పంగా అర్పించడం అంటే సేవలో నీ జీ నువ్వు నుంచి పొందుకున్న జీవాన్ని నువ్వు నీ కాలం వరకు నీలో వెట్ట ఉన్నంత కాలము ఆయన లోకంలో పెట్టినంత కాలము నువ్వు ప్రాణార్పం అంటే నీ జీ నువ్వు పొందుకున్న ఆయన జీవాన్ని ఇతరులు పొయ్యాలా ఎందుకంటే చచ్చిపోయిన సేవల్లాగా ఉన్నాయి ఈరోజు వాళ్ళ జీవం తీసుకొని రావాలా అంత ఈజీ కాదు కదా యేసు ప్రభు ఆయన ఆయన ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన పోతామంటే ఎంతో మందిని బాగు చేసిండు కదా కుష్ణ రోగులు ఎంతమంది చనిపోయిన కూడా తిరిగి లేపిండు అంటే ఆయన ఆయన జీవాన్ని పోషిండా లేదా ఆయన జీవాన్ని పోషిందా లేదా కాబట్టి ఆయన వెంబడించే శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనం కూడా శిష్యులమే ఏ శిష్యులమే మనలో కూడా పిలిచిండి ఆయన అందరిని పిలిచిండి ఆయన పాత నిబంధన కాలంలో ఒక్కరిని పిలిచిండు ప్రవక్తలు కానీ కృత నిబంధన కాలం వచ్చేరికి ప్రవక్తలాగా యాచకుల్లాగా చేసిన దేవుడు కానీ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 నీకు దేవుడి భారం ఇచ్చిండు ఇప్పుడు నీ బాధ్యత ఏంది నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు ఆయన పిలుపులో మనం చెప్పుకుంటున్నావు కదా చాలా మంది ఊర్లలో పోతే ఇన్సల్ట్ గా చేస్తా ఉంటారు పాస్టర్స్ ఏమంటే నీకు దేవుని పిలుపు ఉందా ఏ ఏ ట్రైనింగ్ పొందినవు నువ్వు ఏ చర్చవాడు ఇవన్నీ అడుగుతూ ఉంటారు అన్నట్టు కాబట్టి చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అసలు పిలుపు అంటే ఏంది దగ్గర అని అడిగితే ఎవరు దాన్ని సమాధానం చెప్పరు ఎందుకంటే వాళ్ళు తెలియదు పిలుపు అంటే ఏందో పిలుపు అంటే ఏంటంటే ఆదివారం చర్చ నడిపించి సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడెక్కడో ఏదో కాంట్రవర్సీలు అవన్నీ మీటింగ్ చేసుకొని తర్వాత శుక్రవారం ఒకసారి వచ్చి ఉపాస ప్రార్థన చేయించుకొని అది మళ్ళీ మిగతా కుటుంబం ప్రార్థనలు చేయించుకొని అట్ట ఉండి అది తీసుకుంటేనే అనుకుంటున్నారు వాళ్ళు ఫుల్ టైమ్ సేవకులు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఫుల్ టైం పాట మీద పక్కన పెడితే ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఆయన వెంబడించే వాళ్ళంటే ఇంకా బాగుంటుందిగా ఎవరు ఆయన వెంబడిస్తున్నారు ఈరోజు అది పిలుపుని పక్కన పెట్టేద్దాం కాబట్టి నిజంగా ఆయన వెంబడించే ఏం చేయాలా అనేది ఒక ముఖ్యమైన అంశం అన్నట్టు నిజంగా నువ్వు ఆయన వెంబడిస్తున్నావు కదా వెంబడిస్తూ అంటే ఆయన నామం ప్రార్థన చేస్తున్నాం ఆయన ఇచ్చి మేలు పొందుకుంటున్నాం స్వస్థతలు పొందుకుంటున్నాం అన్ని పొందుకుంటున్నాం మనం అయితే అక్కడ ఏం ఒక కండిషన్ ఏంటంటే తను తను ఉపేక్షించుకొని తన సెలువుని నన్ను ఎంబడించాలంట ప్రతి దినం ఒక రోజు కాదు ప్రతి రోజు అంట పతి రోజు ఆయన సెలవులు మొయ్యాల అని దాని అర్థమైంది ఆయన ఈ లోక పాప భారమంతా మోసిండ సెలువు మీద విడదగల్పించిండు కాబట్టి ఈ లోకంలో ఎంతో పాపం ఇంకా పాపం ఉంది ఈ లోకంలో కానీ పాపం విముక్తి మార్గం చూపించిండు ఎవరైతే పాపం ఉన్నడో ఏసు ప్రభు నమ్ముకుంటే ఆయన సొంత రక్షకుడిగా తన నోటిదారు ఒప్పుకుంటే వాడికి రక్షణ అనే సత్యము ఆయన చూపించి ఆయన లోకం నుంచి కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఆత్మరూపకం నీలో ఉండి ఆ సత్యాన్ని ఇక ముందుకు తీసుకెళ్తే నీ ద్వారా అనేకుళ్ళు ఆ శిలువ వైపు నడిపించాలని ఆయన ఆత్మరూపకంగా నీలో నెలలో ఉండి నడిపిస్తున్నాడు ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు మనతోటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినం అంట ప్రతి దినవి శివుని ఎత్తుకోలేవు వారానికి ఒకసారి కాదు చిన్న ఇది మనల్ని అన్నారు ఒకసారి ఇది కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది కదా అంటే వాళ్ళు ఏమి వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ టైం సేవకులే గొప్పవాళ్ళు పార్ట్ టైం సేవకులు గొప్పవాళ్ళు కాదన్నట్టు కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కువ సేవ చేస్తాం ఫుల్ టైం సేవకుల మనం ఎక్కువ సేవలు చేస్తాం ఎందుకంటే మనం ఎక్కడెక్కడ రకరకాల ప్రాంతాలు ఉద్యోగాలు చేసుకున్నా కానీ ఎంత అలసట ఉన్నా కానీ మనము ఎవరొకరికైనా సువార్త ప్రకటిస్తూనే ఉంటాం భారంతో ప్రార్థన చేస్తూ ఉంటామో ఎన్నో చేస్తూ ఉంటాం పోతే అర్ధరాత్రి ఎక్కడో ఏదో టైం అవుతూ ఉంటుంది ఈ రీతిగా చేస్తూ కానీ చులకనంగా చూస్తారంటూ సరే అలాంటి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద మనం వ్యసనపడతలేము కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి దేవుని కృప ప్రభావాలకు వాళ్ళని క్షమించి ప్రభావ వాళ్ళు ఎట్లా అసలైన పిలుపడి ఏంది ప్రభావ అసలైన నేను వెంబడిస్తే వాళ్ళు ఎట్లా ఉండాలా ప్రభావం సత్యంలోకి మనం నడిపించాలా అందుకు దేవుడు మనం పెట్టాడు గొప్ప జన్మ అంతా అట్లనే పోతుంది అదే గొప్పతనం అనుకొని దాంట్లోనే వాళ్ళు మాయలో ఆ యొక్క మోసంలో పడి మేము మేము చేసిందే కరెక్ట్ అంత బాగానే ఉంది అంత మేము కరెక్ట్గా చేసుకొని చెప్పి అనుకుని కానీ వాళ్ళు ఏం చేస్తలేరు వాళ్ళు అది తెలియదు వాళ్ళకి కానీ మనకి దేవుడు చూపిస్తుంది ఇక్కడ వాక్యక రూపకంగా కాబట్టి ఆయన పిలుపులో ఉన్న ఎట్లా చేయాలి అంటే ప్రతిదినం ఆయన వెంబడించాల శిరువుని ఎత్తుకొని తర్వాత శిరువుని ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంది తన ప్రాణమును రక్షించుకొనివాడు దాన్ని పోగొట్టుకొను ఇది పాయింట్ అన్నట్టు శిలువు నెత్తుకుంటాం అంటే అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవాలి నువ్వు తన ప్రాణాన్ని పెట్టిందా లేదా ఎదుగు పెట్టిండో పాపుల కొరకు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలా వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోవాలని అవసరం లేదు నువ్వు అవసరం నీ చచ్చిపోతే ఏమేం లాభం లేదు అక్కడ దాని అర్థం ఏంటంటే మరణ వాగినంతగా నీ లోకంలో నీ ప్రాణాన్ని దారబోసి నీ వెట్టని శక్తి కాలము ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రభులో నడిపించాలా అది నీ ప్రాణం పెట్టడం వాళ్ళ కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాలా సాక్రిఫైస్ చేసుకోవాలా అది ప్రాణం పెట్టడం అంటే కండిషన్ అది తర్వాత కాబట్టి చాలా మంది భయపడతారు కదా సేవంటే భయపడతానమ్ము అక్కడ పోవాలా మంత్రశక్తి ఏదో భయపడతా ఉంటారు కానీ అక్కడ వాక్యం ఏం చెప్తాం తొమ్మిదో మొదటి వచ్చినంలో పిలిచి ఆయన ఇచ్చిండు నువ్వు మర్చిపోయినావు ఎప్పుడో దేవుడు నీకు పవర్స్ ఇస్తే మర్చిపోయినారు పిలిసి ఇచ్చిండు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన పిలిచి ఇస్తారా ఆయన ఇచ్చిండు ఆయన శిష్యులు ఏర్పరచుకునే వాళ్ళు ఈరోజు ఆయన ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారా తర్వాత ఎంతమంది నూట ఇరవై మూడు మంది అయిన ఐదు వందల మంది మూడు మంది అయిన ప్రపంచమంతా ఆయన శిష్యులమే మనమంతా అట్ట విస్తరించింది అన్నట్టు ఈరోజు మనం కూడా శిష్యులమే అయితే మన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు తర్వాత నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకును ఆయన నిమిత్తమే మన ప్రాణం పోయిన కానీ ఆయన కొరకు మన ప్రాణార్పంగా మన జీవితాలు త్యాగం చేసుకొని ఆయన కొరకు జీవిస్తే ఈ లోకంలో ఆ ఆయన జీవాన్ని నింపితే అప్పుడు ఏమవుతుంది అప్పుడు నీ ప్రాణ రక్షింపబడతావు అంటే నీకు మోక్షం పరలోక రాజ్యం తర్వాత రెండు రెండు ఉంటే కదా నరకం ఉంటుంది పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకంలో ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని అంత సంపాదించుకొని సమస్తాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం కాబట్టి ఎన్ని ఉంటే ఏం లాభం పోగొట్టుకుంటే అయితే ప్రభు ఏం చెప్తుందంటే అక్కడుంది ఒకడు లోకం అంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏం ప్రయోజనం చెప్పండి ఏం ప్రయోజనం లేదు ఏం సంపాదించు ఏం చేసి ఏం లేదు ఏదేదో ప్రయాస పడుతూ చాలా మంది లోకంలో కానీ ప్రభువుల గురించి ఇక్కడ మాట్లాడు అన్ని గురించి మనం మాట్లాడుతున్నాను సేవకుల గురించి ఏదేదో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ ఇప్పుడు సీజన్ వచ్చింది భయంకరంగా అన్ని బిజీ అయిపోతూ ఉంటారు కానీ దానివల్ల ఏమి ఉపయోగం లేదు డబ్బులు ఖర్చు తప్పితే ఒకవేళ దాని గురించి ఏదన్నా లోతైన సందేశం అని ఎందుకు పుట్టిండు అని అనులు పిలిచి వాళ్ళకి వెనుగడి చేసి వాళ్ళకి దేవుని వాక్యం చెప్తే అట్లనే కొంత ఫలితం వస్తుందేమో పిలవరు కదా ఎక్కడో కొంతమంది చర్చలు దేవులు ప్రేరేపణ కలిగిన వాళ్ళు పిలుస్తారు కాబట్టి ఈ మాట ఎందుకు ప్రభు చెప్తున్నంటే ఈ రోజు బలహీత ఏంటంటే మనం అర్థం చేసుకోవాల సేవ అంటే చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈ రోజు భయంకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది సేవ చేస్తున్నారు కాబట్టి సేవ చేసే ప్రతి ఒక్కరి నుంచి మనం తప్పగా మాట్లాడుతున్నాం అయితే ఎలాంటి నిజంగా ఆయన ఎంబడించే వాళ్ళు ఎట్లా ఉంటారు ఆయన రెండు వాక్యాలు నేను చూసి ముగిస్తాను కాబట్టి నేనంత గొప్పవాడే కాదు కాబట్టి ఆ ఒకప్పుడు అలాంటి గుడితనంలో ఉన్న వాళ్ళని దేవుడు అసలైన సేవ పిలిపోయిన అసలైన దేవుడిని సేవ ఎంబడించే వాళ్ళు ఎట్లా ఉండాలని ఆ సత్యం బయలుపరిచింది కాబట్టి ఇతరులకు అది ప్రకటించాలన్న ఆశ అంతే నేనేదా గొప్ప మిషనరీని ఒక గొప్ప ఇదని నేను చెప్పలేను ఈ వాక్యము మన అందరినీ హెచ్చరిస్తుంది కదా మన వాక్యము చెప్పేవాడికి ఎంత అవసరము నేను నేను తాగేవాడికి ఎంత అవసరమో పోసేవాడు కూడా అంత అవసరం అట్లనే మనకు అవసరం అన్నట్టు కాబట్టి ఆ వాక్యం మన అందరినీ బలపరుస్తుంది మన ఎట్లా ఉండాలని అయితే ఈ రోజు ఎట్లా ఉందంటే సేవ అంటే వృత్తిలాగా ఎంతో మంది ఉన్నారు అట్లా కానీ సేవ అంటే వృత్తిలాగా ఉంది ఏంటంటే పొద్దున్న జాబ్కి వెళ్ళినాం అనుకో సాయంత్రం ఇంటికి వచ్చే టైం ఉంది అవర్స్ సిక్స్ అవర్స్ చేస్తారు జాబ్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 చూడండి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ నర్సు పొద్దునే డ్యూటీకి వచ్చింది సాయంత్రం డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఆ పిల్ల ఎట్లా ఆ పేషెంట్స్ ఎట్లుండదో ఆమెకు అవసరం లేదు ఎందుకంటే ఆమెకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయితే మళ్ళా ఉదయం మార్నింగ్ పోయి మళ్ళా హాస్పిటల్కి వచ్చిందాక ఆమె గురించి అసలు పట్టదు అన్నట్టు ఎందుకంటే అవసరం లేదు ఎందుకంటే వృత్తి అది అది వృత్తి కాబట్టి అంతగా రిలీవేషన్స్ పెట్టుకోరు వృత్తి పని చేసుకోవాలా పని పక్క టైంకి వెళ్ళిపోవాలా తర్వాత వాళ్ళు ఏమన్నా సార్ అవసరం మళ్ళీ ఆమె డ్యూటీ వచ్చినాక మళ్ళీ వస్తుంది చేస్తూ ఉంటుంది అదే కన్న తల్లి అయితే అట్లా చేస్తుందా కన్నతల్లి చేస్తుందా కదా చూడండి కన్నతల్లి గంటల ధరబడి వృత్తిలాగా ఉంట చేస్తుందా ఆమె ఎందుకంటే కన్న కదా అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు మనము వృత్తి లాగా సేవ చేస్తానువా పిలుపుని బట్టి సేవ చేస్తానువా అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఈరోజు మనం ఎట్లా సేవ చేస్తున్నాం ఒక ఒక వృత్తి లాగా ఉందా ఆదివారం చర్చ నడిపిచ్చి వెళ్ళిపోయి మళ్ళా ఆదివారం ఇప్పుడు కనపడరు పాస్టర్స్ ఎందుకంటే మేము పోయే ప్రాంతాలు అట్లనే ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ ఘోషిస్తుంది ఆ తర్వాత ఉండదు మళ్ళీ తర్వాత మళ్ళా ఆ నర్స్ వచ్చేంత వరకు ఆ పేషెంట్స్ అట్టే కాబట్టి ఆమెకి ఏమైనా ఏం పర్లేదండి కానీ తల్లి అక్కడ ఉంటే చూస్తే అట్టు ఏం చేస్తుంది బిడ్డని చూసుకుంటా ఉంటది తన తన జీవితం బిడ్డ కోసం ఏదో తప్పించిపోతా ఉంటది ఏదో వేస్తా ఉంటది కాబట్టి ఈ రోజు ఈ ప్రకారంగా ఈ రోజు సంఘంలో విశ్వాసులు ఆత్మీయులు పెంచే విషయంలో పాశాలు ఎట్లున్నారో తల్లి లాగా ఉన్నరా తండ్రి లాగున్నారా వృత్తి చేసేలాగా ఉన్నారా సంఘానికి వస్తున్నారు ఎంతో విశ్వాసులు వస్తున్నారు వాళ్ళ ఆత్మీయస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఏ రీతిగా ప్రభులు పెంచాలా ఏ రీతిగా వాళ్ళని బాధ్యత తీసుకొని నీ నీవు పొందుకున్న జీవాన్ని నీ ప్రాణం మరణ మగినంత త్యాగం చేసుకొని వాళ్ళ కొరకు నీ జీవితం నువ్వు సేవ చేసి వాళ్ళ ప్రభులు నర్పించి ఆ రీతిగా ఉండాలి కదా చిన్నపిల్లలు జన్మించినప్పుడు శిష్యులు వాళ్ళు పెద్ద వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుతారు వాళ్ళకి అడుగులేసి ఇంతవరకు అంత రెక్కరకాలు వచ్చినాక అంత బాగా వచ్చినాక ఇంకా అవసరం లేదు అన్నట్టు ఎదుగుతు వాళ్ళు ఆ రీతిగా అప్పుడు వాళ్ళు ఎట్లయినా నిలబడగలరు వాళ్ళ సొంత కాల్ నిలబడగలరు ఇంకా బలపడగలరు అన్ని జ్ఞానము వివేకం అన్ని వస్తూ ఉంటాయి ఈ రోజు విశ్వాసులు ఎట్లా ఉంటే ఉన్నారు విశ్వాసులు తయారు చేస్తున్నారు కానీ సేవకులను తయారు చేస్తలేదు వాళ్ళు అట్లనే పడిపోతున్నారు చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వింటున్నారా ఏం చేస్తున్నారు ఆత్మీయస్థితి ఉన్నది అది వృత్తిలాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే బాధ్యతలు లేవు ఎందుకంటే మేము చూస్తున్నాం బెదలు సేవకులను బెదలంటే కొంచెం బండి అవసరం ఉంది బయట మీరు ఏమైనా లేదు లేదు నాకు ఎన్నో పనులు ఉన్నాయి నాకు వీలు కాదు నాకు కుదరదు నీకు వీలు అక్కడే ఉంటారు మళ్ళీ కాబట్టి ఏదో ఒక రూపంగా దేవుడు ప్రేరగలిగి ఎవరొకరిని దేవుడు ఆ టైం కు నడిపిస్తూ ఉంటాడు అయితే మొన్న ఒక విషయం జరిగింది ఏంటంటే ఒక ఊర్లో ప్రేరణ నడిపిస్తూ ఉంటే ఆ రోజు బండి వెహికల్లో ఇబ్బంది అయిపోయింది పోలే అయితే ఏం జరిగిందంటే ఆ అని వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే ఫోన్ చేసిరు ఇంకా సార్ ఫాస్టర్ గారు ఇంకా రాలేదంటే అమ్మా ఇట్లా బండి ప్రాబ్లం అయిందమ్మా దూరం ఉంది కదా కొంచెం బండికి అరేంజ్మెంట్ కాలేదమ్మా అది అర్థం చేయాలని ఆలోచిస్తామంటే ఫాస్టర్ గారు మీరు అక్కడే ఉండే మేము వచ్చి మిమ్మల్ని తీసుకుపోతామని చెప్పాలి వాళ్ళు వచ్చి బండి వేసుకొని వచ్చి తీసుకుపోయినరు ప్రేర్ అయిపోయింది మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ వదిలిపెట్టిండ్రు అన్నిరు అదే మన వాళ్ళు పర్లేదు రేపు చూసి రేపు వారం చూసుకున్నాం కాదు మళ్ళీ విధానం చేసుకుని వేరే అంటే మనకు తపన ఉంది కానీ తపన ఆసక్తి అట్లా ఉంది వాళ్ళు ఎట్ట ప్రభులు కలిసి ఒక వారం బాపతి ఎంత బాధ అనిపిస్తుందని కానీ వాళ్ళు అట్లా ఈ లోక వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ సహకరిస్తలేరు సేవకులే చూడండి ఇది ఇది అన్ని సంఘాల్లో ఉంది కదా వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడుకునేం కానీ ఈ రోజు ఆయన ఎంబడించే మనం అందరం కూడా వెంబడిస్తామని చెప్పుకొని ఆయన రసం పీల్చుకుంటూ ఆయన ఆయన నామాన్ని ప్రార్థన చేస్తూ ఆయన మేలు పొందుకుంటూ అన్ని ఆయన నుంచి ఆయనకి ఇవ్వాల్సిన ఫలం ఇవ్వకుండా ఆయన పేరు చెప్పుకొని అన్ని పొందుకొని అన్ని చేసుకొని ఈ రోజు ఆ ఆ మేలు అనుభవాలు నివే అనిపించాలా ఇతరులు అనుభవించొద్దా అందుకు దేవుడు మనం పెట్టిండి చేయగల్లాగా కాబట్టి తల్లి ఏం చేస్తుంది పిల్లలు ఆత్మీయంగా పెంచుతుంది కాబట్టి సంఘ కాపరి అనేవాడు సేవకుడు అనేవాడు ఎట్లా ఉండాలా విశ్వాసుల్ని ఆత్మీయంగా చిన్న తల నుంచి మంచిగా ఆత్మీయతలు పెంచాల బాధ్యత తీసుకోవాలా భారం అనుకోకూడదు బాధ్యత అయితే పౌలు ఒక విషయము మనకు ఒక విషయం మనకి జ్ఞాపకం చేస్తాం చూడండి ఈ వాక్యం చూస్తాము మొదటి దశలోనికి రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము మొదటి దశలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము పశువు దశలోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయమే ఏడు ఎంపొచ్చినారు చూడండి అయితే స్తన్యమిచ్చి స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి గురించి మాట్లాడతాను ఇక్కడ స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా చెప్తున్నాయన మేము మీ మధ్యన సాధువులుమై ఉంటిమి ఈ రోజు ఉన్నారు ఆ సేవకులు అట్లా సంఘాల్లో ఉండొచ్చు ఎంతో కొంతమంది ఉంటారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు మిగతా వాళ్ళని నేనైతే నమ్ముతా కానీ ఈ రోజు సేవ వెంబడించే మనము సంఘంలో ఉన్న మనము సంఘ కాపర్లు గొప్ప సంఘాలు దేవుడు పెద్ద పెద్ద సంఘాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎంతో థౌసండ్స్ ఎంతో మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ సంఘాలు ఉన్న వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత ఎట్లా జీవిస్తున్నారు ఏ రీతికున్నారు అది వాళ్ళకి అవసరం ఉండదు ఎందుకంటే నువ్వు వృత్తిలాగా చేస్తున్నావు కాబట్టి అవసరం లేదు ఆ నర్సు వృత్తిలాగా చేసింది చేసి తన టైం చూసి కానీ తల్లి ఏం చేసింది బిడ్డ చుట్టూ ఉంది బిడ్డకు తల టైన్ కు పాలు ఇస్తుంది బిడ్డను గమనిస్తుంది జబ్బు పడిన ఎట్లా ఉంది అన్ని ఆ ఆ బిడ్డ దగ్గర కూర్చొని దివారాతులు ఆమె ఆ బిడ్డ వైపు చేస్తూ ఆ బిడ్డను మంచిగా చేయాలని ఒక కలిగి ఉంది అట్లా ఉన్నామా నిజమైన పిలుపు కలిగిన వాళ్ళు అట్లా ఉంటారు చూడండి ఇక్కడ పౌలు ఒక విషయం చెప్తుండ్రు చూడండి ఏం చెప్తుంది అక్కడ అయితే స్తన్యమిర్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా నేను మీ మధ్యన సాధువులమై ఉంటే మీ అంటే ఏంటంటే శిష్యులమై ఉన్నాం సాధువులు అంటే శిష్యులు అన్నట్టు చిన్న పిల్లల్లాగా ఉండాలంట మన సాధువులాగా ఈరోజు చూస్తే మన సాధువులాగా ఉంటారు ఆ పాస్టర్ కోపం వస్తూ ఉంటుంది ఉంటారు చాలా మంది కూడా ఉంటారు కొంతమంది సాధువులాగా ఉన్నాం అంటే చూడండి మీరు మాకు బహు ప్రియులై ప్రియులై ఉంటిది కనుక మీ అందు విశేష విశేష ఆసక్త కలిగి విశేషపేక్ష కలిగిన వారమై సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా ఇష్టకు సిద్ధపడి ఉంటిమి అలా లూయా ఒట్టి సువార్త చెప్పడం కాదు ఎవరేం చెప్తారు సువార్తకులు సువార్త చెప్తే ఎవరేం చెప్తారు ప్రాణం ఇస్తున్న వాళ్ళకి అంటే నీ టైమును నీ వెలనే నీ సమయాన్ని అంతా వాళ్ళ కొరకు పెడుతున్నావా ఆదివారమే పెడుతున్నావా మీ తరంలు పెడుతున్నామా చూడండి ఇది ఎందుకంటే ఇది మనం మనం అందరికీ తగులుతుంది వాక్యం ఇది పిలుపు అంటే నేను పిలుపులో ఉన్నా నాకు దేవుడు పిలిచిన వేరని చెప్తారు కరెక్టే మంచిదే సంతోషం కానీ ఆ పిలుపు ఎట్లా నువ్వు కొనసాగించుకోను నువ్వు వృత్తిలాగా తల్లిలాగా చేస్తున్నావా స్తంఘాన్ని తల్లి ఎట్లా గెలుస్తా ఎట్లా పెడుతున్నావా లేక తండ్రిలాగా నువ్వు పిల్లలు పెంచుతావు బాధ్యత తీసుకొని లేక వృత్తిలాగా ఏదో ఏదో మనకు జీతం తీసుకొని పోయినట్టు అందుకే మనం ప్రభుత్వం జీతగాడే జీతగాడే గొర్రెల కాపరే గొర్రెల కాపరే నిజమైన కాపరే గొర్రెలకు ప్రాణం పెడతాడు నీ ప్రాణం పెడతాడు ఆ వాక్యం పౌలు జీవితంలో నెరవేర్తుంది వాళ్ళు చేశారు ఆ సేవ శిష్యులు చేశారు పేతులు వీళ్ళంతా చేసారు శిష్యులు చూడండి ఆయన వెంబడించడం అంటే ఏదో ఏదో చెప్పుకొని కాదు ఇక్కడ ఉంది వాక్యం చూడండి ఏముంది అక్కడ వాక్యము దేవుని సువార్త మాత్రమే గాక ఏం చెప్తున్నా మా ప్రాణములు మీకు ఇష్టం కూడా సిద్ధపడి ఉంటుందంటే ఎంతగా ప్రాణార్పంగా పోయిబడి అంటే ఇందాక ఏసుకోవాలి చెప్పింది కదా ఒక మాట నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని తగ్గించుకుంటాడు తను తను ప్రతి దినము వాళ్ళ శ్రీత్తుకం వయ్యాలా అప్పుడే నన్ను వెంబడిస్తాను నన్ను వాళ్ళు మీరు అప్పుడే నా కొరకు నా నేను చెప్పిన మాట మీరు పాటించిన వాళ్ళు నా పిలుపులో ఉన్న వాళ్ళు మీరు లేకుంటే పిలుపులో లేని వారు కానేగా ఈ వాక్యం ప్రకారంగా చూడండి ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా ఏమండ చాలా బాగా చెప్తున్నా అయితే స్తన్యం తల్లి తన సొంత మిల్ల చూడండి అంటే పాలు ఇచ్చే తల్లి బిడ్డని ఎట్ట గౌరవిస్తుంది మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాం అట్ట గౌరవించిన మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుని మిమ్మల్ని శిష్యుల్లాగా ఉన్నారు మీరు బిడ్డలాగా పసి బిడ్డల్లాగున్నారు మీరు మేము అట్ట చూసుకుని మిమ్మల్ని మేము పాలు పాల చేత గాని కానీ బలమైన ఆహారం పెంచాలి పెట్టలేంక మీకు అంటే మీరు పాలుదాగే వాళ్ళు ఇప్పుడు శిష్యుల్లాగా ఉన్నారు ఇప్పుడు కానీ ఎంత విశీదీకరిస్తున్న పౌలు వాళ్ళ సేవలు మీరు మాకు బహుప్రియులు ఉంటారు కనుక మనం రక్షింపబడ్డ వాళ్ళ అంత ప్రియులు బహుప్రియులు అంటే వాళ్ళు చూస్తే నీకు అంత ప్రేమ పుట్టాల ప్రియులు ఉంటారు మీ ఎందు విశేష ఆసక్తి కలవాల విశేషమైన ఆసక్తి రావాలి విశేషమైన ప్రేమ పుట్టాల వాళ్ళు చూస్తే ప్రేమ పుట్టాల లేకపోతే ఏమిటి వాళ్ళు ఏమి ఇవ్వలేదనుకో ప్రేమే ఉండదు వాళ్ళ మీద అసలు వాళ్ళ ముఖాలు కూడా చూడరు ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళ వైపు చూస్తారు వాళ్ళకే బాగా ప్రార్థన చేస్తారు ఇది బాధగా అనిపిస్తారా అంటే వ్యత్యాసము ఎలాంటి సేవ చేస్తాను మన సేవ ఎటు చేస్తాను ఏ రీతికి పోతుంది సేవ ప్రభు వచ్చినప్పుడు నేను లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని నువ్వు ఎలాంటి సేవ చేస్తావు ఇల్లే ఇల్లే అంటాడు ప్రభువులు ఒక ప్రభు అక్రమము చేయవాలారా మీరు ఎవరో నాకు తెలియదు ప్రభు అని నాములు దయ్యాలు రోగులు బాధ లేదా అన్ని ఇచ్చినా కానీ మీ స్వార్థం కొరకు వాటిని వాడుకున్నారు నా గొడల కొరకు నా సంగం కొరకు నేను మీకు అవన్నీ ఇచ్చిన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీకు వరాలు ఇచ్చిన కానీ మీరేం చేశారు మీ సొంత మైమ మీరు మీరే మయమ పరుచుకున్నారు నాకు రావాల్సిన మయమ దొంగిలించి మీరు మీ స్వార్థానికి వాటిని వాడుకున్నారు నా బిడల కొరకు పెట్టలే దేవుడు లెక్కడుతలు ఆ రోజు పోండి అక్రమం చేయలారా పోణి నిత్య నరకానికి అంటుడు ఎంత భయంకరమైన ఆ ఆ టైమ్ ఆ మాట అంటే ఆ టైంకి నీ పరిస్థితి అట్లా ఉంటే ఏమైపోతుంది ఇంకా టైం సమయం ఉండదు ఇంకా అక్కడ పరిశీలించుకోవాలా మన పరిచయం మనం ఎలాంటి సేవ చేస్తుంది ఎలాంటి ఉన్నవో మనం పరిశీలించుకోవాలా ప్రతి క్షణం మనం పరిశీలించుకొని మన జీవితాలను ప్రభు వాక్యానికి లోబడి అని ఏం చెప్పిండో దాన్ని త్యాగం చేసుకొని ప్రయాసపడి పోవాలా ఒక దర్శించి ఒక దశకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు మనకు ఆశ ఉంటే మా ప్రాణాలు ఏటనుకో ఇష్టపడంటే పౌరుడు అంతే కదా ప్రాణాలు కూడా లెక్క చేయలే చనిపోయేంత వరకు చిరస్థీన చేయేంత వరకు ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించే బంధకాల శ్రమలో ప్రతి పట్టణంలో నా కొరకు ఉన్నాయి అయితే ఆయన నాకు ఇచ్చిన కృపా సువార్తని నేను దాన్ని తొదు ముట్టించేంత వరకు నా ప్రాణాన్ని కూడా నాకు లెక్కలేదు నేను వెళ్ళాల్సిందే నేను పోయి చెప్పాల్సిందే వాళ్ళకి అని అంతగా తీర్మానం చేసుకున్నాను ఆ పుస్తులంతా గొప్ప సేవ చేశారు కాబట్టి భూ తలకి చేశారు ఈ రోజు ఇవన్నీ మనం చదువుతున్నాం ఎంతో మంది సేవకులు అనేక ఖండాలకు పోయి ఆయన సువార్తను విస్తరింపజేస్తున్నారు మనం కనీసం ఒక ఊరు కనబోతుండ్రా సంఘాలకే చెప్పుకుంటే దీని తిమీ కాలమంతా చెప్పిన వాళ్ళకే చెప్తా ఉంటే మీ చెప్పిన వాళ్ళకే చెప్తా ఉన్నాం ఏసు ప్రభావ్ అంటాడు ఒక మాట మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిదయ్యా శాస్త్ర పరిసరలు ఉన్నారు శాస్త్ర నీతి కంటే పరిసర మీ నీతి అధికం కావాలా నేను ఇచ్చిన మీకు నీతి అది ఆయన నీతి అది నీతి రాజు ఆయన ఆయన నీతి మనకి ఇచ్చిండు ఈ లోక పర్వ నీతి ఏంటంటే స్వనీతి వాళ్ళకి వాళ్ళకి ఈ రోజు అట్నే ఉన్నారు లేదా అన్నిలు నశించిపోతున్నారు ఎంతో మంది గ్రామాల్లో సువార్త లేదు రండి అని చెప్తే అట్లా సపోర్ట్ చేయరు లేదా రమ్మంటే తీసుకుపోతున్న రారు ఎంత భయంకరంగా వాళ్ళు అటువంటి మరి వాళ్ళకి ఎవరు పోయి సార్ చెప్పాలా ఏ స్ప్రో చెప్పారా లేదా నాకు లోపల ఒక మంద ఉంది బయట కూడా ఒక మంద ఉన్నారు మరి లోపల సంగతి లోపల ఉన్న మందకే చెప్పుకుంటూ పోతున్నావు అదన్నా కరెక్ట్గా ఉందంటే అది బయట ఉన్న మంద సంగతి లేదు ప్రభావ వేళ వరకు చెప్పిన ప్రభావ వాళ్ళు చెప్పిన వాళ్ళ నుంచి ఎంతమంది నాకు వరకు వాళ్ళు నిలబడ్డరు ఎంతమంది నువ్వు పెంచిన నేను తండ్రిలాగా పెట్టినా తల్లిలాగా పెట్టినా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 అందరు బాగోలు చూసి అనాథ పట్ల భేదల పట్ల కనికిరం చూపించిండ్రు వృద్ధుల పట్ల వాళ్ళ పట్ల కనికిరం చూపించిండ్రు అన్ని సేవలో వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు చివరికి అలాంటి సేవ చేయలేని ఏ సంఘమైనా సరే ఏ సేవకులైనా సరే అది సేవే కాదు ఈ వాక్యం ప్రకారంగా అది ఎవరన్నా కావచ్చు నేనన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు మనం దేవుని సేవలు వృత్తిలాగా తీసుకోకూడదు పారం తీసుకోవడం బాధ్యతను తీసుకోవాలా బాధ్యత తండ్రి ఏం చేస్తారు పిల్లలు ఎంత తప్పు చేసే వాళ్ళు కొట్టు తిట్టు ఎట్టలు చేసి వాళ్ళని నచించిపోకుండా చేస్తారా లేదా చూడండి ఇది మనం జాగర్తగా మనం ఇది అర్థం చేసుకోవాలా అయితే మొదటి పేతులు రాసిన పత్రికలో ఒక వాక్యం చూసి ఇది నేను ముగిస్తాను ఫస్ట్ పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రికలో రెండో అధ్యాయము దానికి ముందు ఫస్ట్ కొరండి దేవుని పిలుపు అనేది ఎంతో గొప్ప ధన్యత కదా ఎంతో గొప్ప ధన్యత ఆ పిలుపులో ఉన్న మనమంతా కూడా ఆ ధనత మనకు కలిగి ఉంటాం ఆయన చీకట్లో ఉన్న మనం ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం ఆయన కదా ఆయన గుణ అతిశములను ప్రచురం నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజులని యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా దేవుడు మనం తయారు ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం కానీ ఆయన వెలుగులోకి మన దేవుడు నడిపించిండు అందరినీ దేవుడు సేవకులుగా పిలిచిండు అందరూ పిలుపులో ఉన్నారు ఎంతమంది ఆ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 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడ్డ వాడిని ఎరిశిల మీకు వెళ్ళి చిన్నాను అక్కడ నాకు ఏమి సంభవించినో నాకు తెలియదు గాని బంధకంలో శ్రమలో నా కొరకు కాచుకుని ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం నాకు తెలియను అంటే దేవుని ఆత్మ ప్రేరేపణిస్తున్నాడు ప్రతి పట్టణంలో ప్రతి స్థలాల్లో నీకు శ్రమ ఉంటుంది పౌలు అని దేవుని ఆత్మ చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ నా మాట్లాడుతూ ఉంటాడు మనతో నడిపింపు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు పోతావా పోవాలి నేను కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు తర్వాత ఏముంది తెలుసా ఇరవై నాలుగు అయితే శ్రమలో బంధకాలు అన్ని ఉన్నాయి అయినా సరే ఎందుకంటే వాడు వేస్తే దుష్టుడు నిన్ను ఆటంకపరుస్తూ నిన్ను పోనీకుని అడ్డగిస్తూ ఉంటాడు ఏదో రూపంగా నువ్వు మటుకు షేదించుకుని ఉండాలి అది విధానం ఇరవై నాలుగు అయితే దేవుని కృపాసువార్తను గుర్చి సాక్షినిస్తే నా పరుగును ఆయన కృపాసువార్త ఆయన కృపగల దేవుడు కనికరముల దేవుడు పాపిని ప్రేమించే దేవుడు పాప నుంచి వెళ్ళగల్పించే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు అని నేను చెప్పకుండా ఉండలేను నేను పోకుండా ఆగలేను అరుగును నేను ప్రభు ప్రభు యేసు వలన పొందిన పరిచర్యను ఎన్నో పరి దేవుడు మనకి ఇచ్చాడు కదా సేవ విస్తారమైన సేవ ఇచ్చింది మనకి కానీ ఆ పరిచయను తుదు ముట్టించడం వల్లని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు ఇందాక వాక్యం ఏం చెప్పింది అక్కడ మా మీరు మాకు బహు ప్రియులు కనుక మా ప్రాణములు ఇచ్చిన కూడా సువార్త చెప్పడమే కాదు మా ప్రాణంలో మీకు ఇస్తామంటే అంతగా చెప్పేసి వెళ్ళిపోలే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళ బాగోగోలు చూస్తున్నారు వాళ్ళ బాధల్లో పాల్పడినారు అన్ని విధాలుగా వాళ్ళు తల్పి చేసిండు అన్ని విషయాలు చెప్పింది వాళ్ళని ప్రభులు నడిపించండు టైం పెట్టింది అంటే నీ టైం అంటే నీ ప్రాణం పెట్టడం టైం నీ సమయం నీ డబ్బు నీ ధనము వాళ్ళ కోసం రచించాల నీకు బిజీగానే ఉండొచ్చు చూడండి తర్వాత ఏముంది అక్కడ ఇదిగో దేవుని రాజ్యము చూడండి ఇరవై నాలుగో అవసరం లేదు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 నువ్వు కాదు సంపాదించింది గొర్రెలు ఈ నా గొర్రెలు ఈ నా గొర్రెలు ఇది నా ఏరియా నువ్వు ఇక్కడ రావద్దు అక్కడ పోయి చేసుకో అది కాదు నీ నీకెవరిచ్చిన గొర్రెలు నువ్వు నువ్వు ఆయన వాటి కోసం రక్తంగా వచ్చినవా నీ ప్రాణం త్యాగం చేసినవా అర్ధరాత్రికి ఎలా ఎవరన్నా ఫోన్ చేస్తే బ్రదర్ పల్లాని చోటు రాని బ్రదర్ ప్రార్థన చేయమంటే పోవు ఫోన్ సిచ్చా పెట్టుకుంటారు ఏదో చేసుకుంటారు అట్లాంటి సేవకులు కూడా ఉండరు కానీ అంత త్యాగం చేయకుండా నీకు దేవుడు గొర్రెలు ఇస్తే అవి కాయటాన్ని కూడా దేవుడు నీకు బాధ్యత ఇస్తే అది కూడా కాయలేకపోతే నా గొర్రెలు నా గొర్రెలు అంటే నువ్వు ఆ గొర్రెలు బాగోలు చూస్తున్నావా కష్టంగా ఉంటది కదా కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు పౌలు దేవుడు తన స్వరక్తనికి సంబంధించిన సంఘం కాయటకు పరిశుధాత్మ మేము దేని ఎందుకు ఉంచినో నిన్ను అధ్యక్షులుగా అంటే దేవుని ఆత్మ లీడర్ ఆయన ఆత్మని నేను నడిపిస్తున్నాడు నువ్వు ఆ సంఘాన్ని నువ్వు కాయాలా సంఘం ఇక్కడ ఎటు ఎటువైపు వెళ్తుంది సంఘం ఏ రీతిగా ఉన్న సంఘం నువ్వు కనులు చూడు నీ సంఘం ఏ రీతిగా ఉంది ఈ రోజు ఈ వాక్యం తగినట్లు నువ్వు ఉన్నవా లేకపోతే నీ సంఘం ఉందా విశ్వాసాలు ఎట్లా ఉన్నారు ఈ రోజు ఆత్మీయ స్థితి ఎట్లా వాళ్ళు ఏ తిరిగి ఉన్నారు శ్రమం అయ్యోని పరిగెత్తిపోయి విశ్వాసం విడిచిపెట్టి వెనకకి వెళ్ళిపోయి కలిసిపోయిన విశ్వాసం లాగున్నారా విశ్వాసం ఉన్న బిడ్డలు శ్రమ వచ్చిగా జయించి విశ్వాసం మూలంగా అయిన ప్రభుని చూస్తూ వాళ్ళ ఆత్మీయ జీతం కొనసాగించిన ప్రవకల్లాగా విశ్వాసం లాగున్నారా నీ సంఘం ఈ రోజు నువ్వు పరీక్షించుకో తర్వాత ప్రభు అక్కడ చెప్తున్న అక్కడ ఏముంది అక్కడ దేని ఎందుకు నేను అధ్యక్ష ఉంచాను ఆ యావత్ మందను గుచ్చి తర్వాత మీ మటుకు మిమ్మల్ని గుచ్చి యావత్ మంద అంటే అన్ని అన్నింటిని గుచ్చి మీ మటుకు మీరు జాగ్రత్త గుణం ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళిపోతే క్రూరమైన తోడేలు మీ మధ్య ఉంటాయని తెలుసు వాళ్ళు మందని కనికరింపరంట తోడేళ్ళు కూడా ఉన్నాయి సంఘాల్లో క్రూరమైన తోడేళ్ళు తోడేళ్ళు అంటే తోడేళ్ళ లాంటి గుణం కలవాళ్ళు సంఘాల్లో తింటున్న ఈ గొర్రెలు పట్టుకొని తినేస్తాను గొర్రెల్ని దోచుకుంటున్న గొర్రెల్ని ఇంత భయంకరంగా ఉంటుంది కదా చెప్తుంటే ఎంత బాధాకరం అనిపిస్తుంది కాబట్టి పౌలు తన సేవా చేతుల శిష్యులు ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఆయన వెంబడించే వాళ్ళు ఎట్లాంటి సేవ చేసిండ్రో ఈ రోజు నువ్వు నీ కూడా అట్లా చేయాలా మనం దేవుడు నీకు ఆసక్తి ఉంటే నీ ప్రాణం అంతగా నువ్వు ఆయన వెంబడిస్తే నేను నువ్వు ఉపేక్షించుకోవాలా నిన్ను త్వీకరించుకోవాలా నాకు అది బాధ నాకు అది లేదు ఇది లేదు నాకు ఉద్యోగం వస్తే సేవ చేస్తా అది చేస్తా నా కష్టాలు బాధలను ఎట్లా సేవ చేయాలి బేదా అదే కదా మరి వాళ్ళు కష్టాల్లో పౌలు అంటున్నారు కష్టాల్లో ఉండి కూడా వెళ్ళిండు అదే సీక్రెట్ దేవుడి నీ కష్టాలు అంత బాగుంటే నువ్వు సేవ చేయాల్సిన అవసరం లేదు ఈజీ కదా అంత బాగుంటే కష్టమే కదా అంత బాగుంటే అడు ఏమున్నాడా ఇప్పుడు రోగం రోగం ఉన్నవాడికే డాక్టర్ మందు కావాలా బాగున్నవాడికి డాక్టర్ ఎందుకు ఇది అట్లనే ఉంటారు కదా అంత బాగున్న డాక్టర్ ఎందుకు అవసరమే లేదు అక్కడ లేని కదా ఎక్కడ రోగం ఉంది ఎక్కడ నశించిపోయిన గొర్రెలు అక్కడ పోవాలి కదా నశించిపోయిన వెతికి రక్షించడానికి మనుషుకు మాడి లోకానికి వచ్చాడు ఎక్కడ నశించిపోయింది వెతకాలా నువ్వు వెతికితే కదా నువ్వు బయట పోతే తెలుస్తుంది ఎక్కడ ఉన్న వ్యక్తితే తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్న సంఘంలోని గూడు కట్టుకుని అక్కడే గొంగల్పురి లాగా అక్కడే ఉంటే ఎట్లా నువ్వు సీతాపూకు చిలకలాగా బయటకు వెళ్తే నీకు అన్ని కనిపిస్తాయి సమస్తంగా కనిపిస్తూ ఏం జరుగుతుంది లోకంలోని బయట ప్రపంచమే నువ్వు చూట్లేదు ఏం జరుగుతుంది ఎట్లా ఎన్నో ఆత్మలను నశించిపోతాయి ఎంత ఎంతగా ఆత్మలు క్షీణించిపోతుంది చూస్తలేవు కోత విస్తారంగా ఉంది పని లేరు శివకులు లేరు తక్కువ ఉంది కోత విస్తారంగా ఉంది ఎవరు పోయి కోస్తారు కనులు దేవుడు ఇప్పుడే కోతకు అది ఎవరికి వస్తారు పోయి తీర్మానం కదా ఆయన ఎంబడించే వాళ్ళు కోస్తున్నారా లేదా వీళ్ళు కోసినా లేదా కోత విస్తారంగా ఉన్నారు గొప్ప గొప్ప శవకులు వీళ్ళ సంఘాలు వచ్చిన శిష్యులు చేసిన వాళ్ళు భూమి ఈ లోకాన్ని తలకి వేసిన వాళ్ళు అయితే చివరికి ఒక వాక్యం నేను చూసి నేను ముగిస్తా ఒకటే వాక్యం ఏంటంటే ఫస్ట్ మొదటి కొరిన రాసిన పత్రిక ఈ రోజు ఎట్లా ఉంది మొదటి కొరిన రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన క్రీస్తు మీకు ఉపదేశకులు పది మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరంట ఇది చూడండి ఎంతమంది సేవకులుంటే ఏం లాభం చెప్పండి భారం కలిగిన సేవకులు బాధ్యత కలిగిన సేవకులు ఉండాలి కదా ఎంత ఉపదేశి గంభీరంగా నువ్వు వాక్యం చెప్తే ఏం లాభము అరిసి గొంతు దించుకొని అంతగా అరిసి అరిసి చెప్తుంట స్టేజ్ల మీద వాక్యం సరే చెప్పుకొని వాళ్ళకి అంత స్వరం ఉందేమో కానీ ఎంత చెప్పినా ఏం లాభం నువ్వు తండ్రిలాగా ఉండగలుగుతున్నావా స్థానం ఉన్నరా ఉపదేశాలు ఉండరు తల్లికి ఒక చర్చ ఉంది చర్చలు మనకి భయంకరంగా ఉన్నాయి కానీ సేవ కోత పంట లేదు చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ పౌలు అంటాడు ఇక్కడ తండ్రులు అనేకులు లేరంట అంటే తండ్రులు లేరు తక్కువ మంది ఉన్నారు కానీ ఉపదేశం మటుకు వేల మంది ఎక్కువ ఉన్నారు కానీ తండ్రి మరికి కొంతమంది ఉన్నారు ఎందుకంటే నువ్వు తండ్రులు లాగా నువ్వు తయారు చేయలే సంగీ శిష్యుల లాగా తయారు చేయలే అలాంటి పిలుపులో ఉన్నప్పుడు నువ్వు ఇతరులు కూడా తరిబి చేయాలా ప్రభులో నడిపించాలా నీ తర్వాత ఈ మిగతా వాళ్ళు నీ సంఘంలో కొంతమంది శిష్యులుగా తయారు చేయాలి సేవకులుగా తయారు చేసి వదలలా దేశం మీదకి వదిలితే వెళ్ళిపోతారు వాళ్ళు భూ సేవకులు రావాలి నీ సంఘంలో అలాంటి భారం ఎవరైనా ఏ సంఘం తీసుకుందంటే కొంతమంది సంఘాలు తీసుకుంటాయి కొన్ని సంఘాలు తీసుకుంటాయి మిగతా అన్ని పాస్టర్ చెప్పాలా వినాలా వెళ్ళిపోవాలి వాడు వయసు దారిపోతూ ఉంటుంది కాలం ముగించిపోతూ ఉంటుంది అక్కడే ఉంటాడు ఇది ఎంత భయంకరమైన పాపం ఇది ఖచ్చితంగా దీనికి లెక్క చెప్పాలి మనం ఎవరైనా సరే ఆయన ఆత్మ ఘోషిస్తుంది మనుషుల్లో ఉండి ఎందుకంటే నా బిడలు నశించిపోతున్నారు నా ప్రజలు వారి కోసం నా ప్రాణం పెట్టినా వాళ్ళు ఎక్కడెక్కడ పనిపని చెదిరిపోయినారు వాళ్ళందరూ ఎవడు సమకూరుస్తాడు ఎవరు వారి కొరకు వెతక్తురు ఉన్నారా అలాంటి వాళ్ళు నేను బోత నేను వితక్త ప్రవ అంటే ఉన్నారా ఎవరన్నా కష్టమే తండ్రులాగా లేరు చూడండి తర్వాత క్రీస్తు క్రీస్తు వేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్ గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమినాడుకొని ఉన్నాను దాని అర్థమైంది కన్నడు నువ్వు కంటిన్యూ తెలుస్తుంది బిడ్డల మీద ప్రేమ ఉంటుంది నీ వాక్యాన్ని ముగిస్తున్నా నువ్వు కంటే నీకు నువ్వు నిజంగా ఆత్మీయ స్థితిలో కన్నవనుకో అంటే నీ బిడ్డల ప్రేమ ఉండదా అంటే నువ్వు కనలేదు అన్నట్టు ఏదో అనాథులు చెప్పినట్టు ఏదో పది మందికి రోడ్ మీద చెక్కి అట్లా నువ్వు నిజంగా నీ రక్తం పెంచి కన్నవనుకో నువ్వు అప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా లేదా ప్రేమ లేదు అంటే నువ్వు కనలే సంఘాల్లో ఎందుకు విశ్వాసాలు పట్ట ప్రేమ ఉండదు అంటే కనలే అలాంటి బాధ్యత తీసుకోలే ఎందుకంటే ఒకటి చెప్పేసి పోతున్నారు అంతే కాబట్టి ఉపదేశం ఎంతమంది ఉంటే ఏం లాభం తండ్రిలాగా లేరు వృత్తిలాగా చేసేది కాదు దేవుని సేవ బాధ్యతలాగా తండ్రి స్థానం తీసుకొని తల్లిలాగా ఉండి వాళ్ళని ఆదరించి వాళ్ళు ప్రభులు నడిపించాలా వాళ్ళని పెంచాలా నుంచి ఆకృతులు పెంచాలా వాళ్ళు వాళ్ళు కూడా ఒక సేవకులుగా తయారు కావాలి వాళ్ళ నుంచి ఒకరికి అట్లా సువార్త అందుకే ప్రభు ఒక మాట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 వారిలో ఒంటరి ఏమైనా పది వందల ఉన్నది వాక్యం ఒంటరి కావచ్చు నువ్వు ఒకరివే కావచ్చు వాడు పది వందలుగా మారుతున్నారు అట్లా విస్తరించాలా సేవా అలాంటి తీర్మానం తీసుకోవాలా మనం మన సంఘాల పట్ల కాదు తయారు చేసే సేవకులు తయారు చేయాలా సేవకులండ్ తయారు చేయాలా కృపావరాలు దేవుడు ఇస్తాడు సంఘానికి అందుకు ఇచ్చిన గిఫ్ట్స్ ఇచ్చిండు అవన్నీ అక్కడే వాడుకుంటే ఏం లాభం ఏసు పిలిచేవన్నీ ఇచ్చిన వాళ్ళకి అధికారం ఇచ్చిండు తర్వాత శివుని ఎత్తుకు ఇప్పుడు నువ్వు ఇచ్చినా నువ్వేంజీ అని ఎంబడించాలా అన్ని పెట్టి మూలబడేసి ఉంటే నీకు ఇచ్చి కూడా వేడతాం అందుకే దేవుడు అవి దీసి ఏరోడు కాబట్టి మన ఉండకుండా ఆయన తిరిగి వచ్చినప్పుడు బలాన్ని నమ్మకం మంచి దాసుని బిరిగి తెచ్చుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ దాసులు అలాంటి పనులు నిమగ్నమై యథార్థ హృదయం కలిగి తన శిల్వంతా వెంబడించుకొని ఆయన ఆయన నిమిత్తము సువార్థ నిమిత్తము తన ప్రాణాలు త్యాగం చేసుకొని అంత వరకు సహించి ఆయన కొరకు నిలబడి సేవ చేస్తారో అనేక నడిపిస్తారు వాళ్ళకే బహుమానిస్తారు మిగతా ఆ తీర్పు దినాన్ని తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి అది తలుసుకుంటే బహు భయంకరమైన దినం కదా కాబట్టి మనం అలాంటి తీర్పులో ఉండొద్దు మనం ఆయన బలానమ్మక మంచి దాసుడ అని బిరుదు తెచ్చుకుని తండ్రిని కౌగిలించుకోవాలని లోకం వచ్చిన సంతోషంతో ఎదుగు ప్రవ్వ ఇంతమందిని తీసుకొచ్చిన ప్రవ్వా అని సేవ చేసి ఆయనను మైమపరచాలి మనం మంచి గృహ నిర్వహకుల్లాగా మనం ఉండాలా అలాంటి సేవలో ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోక తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఈ గడిచిన కాలం అంతా మనకు కాచి ఈ మధ్య కనసంలోనైనా మీ సన్నిధిలో స్వామి గడిపే భాగ్యను మాకు అనుగరించేందుకే నీకు ఎంతో వర్ణాలు మిమ్మల్ని పిలి మీరు మమ్మల్ని పిలిచినారు ప్రవ్వ మాకు ఎన్నో కృప వరాలు మాకు అనుగ్రీ ఇచ్చినారు వచ్చిన ప్రతి వరాన్ని నిన్ను మైమపరచాలా ప్రవ్వ నైనా నన్ను ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకొని సెలవు వెంబడించమన్నాడు నా నిమిత్తము సువార్ నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నారు ప్రతి దినం తన సెలవు మైమన్నారు కాబట్టి శివకులను పిలుపులో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎట్లా ఉండాలా ఏ రీతికున్నారని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఒకవేళ అలాంటి బలహీతంలో మేము ఉంటే ప్రవ్వ మమ్మల్ని క్షమించండి ప్రవ్వ సంఘం కొరకు వృత్తిలాగా కాకుండా బాధితగా ప్రభ తల్లిలాగా తల్లిలాగా ఉండి సంఘాన్ని ఆదరించాలా ఒక తల్లి శిశువుని కంటే ప్రభ ఎంత ప్రేమ చూపించి ఆ శిశువుని ఎదిగింపజేస్తుందో ఆ రీతిగా అనేక జీవితాల్లో మిమ్మల్ని ప్రసవించాలా ప్రభావ ప్రసవించే స్త్రీలాగా మేము ఉండాలా అనేక జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని ప్రసవించాలా అనేకల్లో ప్రభ మీరు జన్మించాల ప్రభావ మీ వెలుగుని తీసుకొని రావాలా చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు తీసిన ఆ రోజు కాబట్టి మీ వెలుగును ధరించుకున్న మేము కూడా ప్రభావ చీకటి చోట్ల వెళ్లి ఆ వెలుగును ప్రకటించాల నీకులను ప్రవ బంధకాలను చీకట్లోన తీసుకొని రావాలా బయటికి ఎన్నో గొర్రెలు చెదిరిపోయినాయి వాటి అన్నింటిని సమకూర్చి మీ మందలోకి చేర్చాలా ప్రవ్వా ఆ యావత్తు మందని గురించి మేము జాగ్రత్త మా గురించి కూడా మేము జాగ్రత్త ఇలాంటి సేవ చేయాలా ప్రవ్వ ఆ రీతి మనం నడిపించండి ప్రవ బలహీనతలు ఉంటే ప్రవ్వ ఈ వాక్యం ప్రకారంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన అలాంటి గుణగాణాలు అలాంటి బాధ్యత జీవితం అంటే మమ్మల్ని క్షమించండి ప్రవ్వా ఇక్కడి నుంచి ప్రాభ మేము నాయన బాధ్యత కలిగి తల్లిలాగా తండ్రిలాగా ఉండి సంఘాన్ని ప్రవ్వ మేము కాపాడాలా సంరక్షించాలా ఆ గొర్రెలను తీసి ఒకనొక దీన్ని మీకు అప్పజెప్పాలా ప్రవ్వాల్ని నా తండ్రి అలాంటి బాధ్యత అలాంటి సేవ మేము చేయాలా అందుకు మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామైనా మేము నెంబడించే వాళ్ళు ఆ రీతిగా ఉండాలా ప్రాణార్పంగా సువార్త చెప్పలేదు ప్రవ్వ తన ప్రాణాలు కూడా ఇచ్చినారు ప్రవ్వ అంతగా ప్రవ్వ ప్రేమించారు దేవుని బిడ్డలే ప్రవ్వ ఆ రీతిగా మేము కూడా పౌలు లాగా పేతుల్లాగా సేవ చేయాలా ఈ చివరి కలవలు అనేకుల్లో ఉద్యోగం తీసుకురావాలి అనేక సేవకులు మా సేవలు తయారు చేయాలా సత్యంలో నడిపించాలా ఈ సత్యంలో అనిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ అనిపించి బలపచ్చని ఆరదన పలువురు పేదస్ అందరినీ మీరు దీవించి ఆశ్రయించాలి రాని ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ ఆశ్రం పెట్టుకు మీరు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో చెల్లిస్తూ ఓ ప్రవ్వ మీరు ఆ కొరికి మనందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామ ప్రార్థిష్టాం తండ్రి ఆ ప్రస్తుతం ప్రభా పరిశుద్ధరాయిస్తే మీకు వందనాలు ప్రభ దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మహదాలలో నీరు కట్టి ఫలింపదై చేయండి ప్రభా సర్వణ దేవ సత్యస్వరూపీనా మీకు వందనాలు ప్రభా దేవం మిమ్మల్ని చెప్పిన వారికే చెప్పకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళాలా ప్రపంచం అంతా తిరగాల ప్రభా మీరు నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత ప్రభా మమ్మల్ని ప్రే మేము ప్రేమించొద్దు ప్రభా అందరినీ సమానంగా ప్రేమించి దేవం మీ వాక్యాల్ని అందరికీ ప్రభావ సమానంగా పంచాల ప్రభావం చేసిన తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ ఉన్న బ్రెదర్ సిస్టర్లకి వాళ్ళ కుటుంబాలకి ఇంకెంతమంది వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఈ వాఖ్యలు వింటున్న ప్రపంచం నుంచి ఉన్న బ్రెదర్స్ వాళ్ళ కుటుంబాల సంఘాలందరికీ సదాకాలం తోడేను కాక ఆ